జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం పదమూడవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భ శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు కుందదంతుడికి కదంబ తాపసుడికి జరుగుతున్న సంభాషణ ప్రస్తుతం నడుస్తుంది కుందదంతుడితో కదంబతాపసుడు అన్నాడు శుద్ధ చిన్మాత్రం యొక్క నైయం ఎలా ఉంటుందంటే దానికి ప్రపంచమేమి అంటకపోయినా ములోకాల రూపంగానూ జాగ్రత్ స్వప్న సుషుప్త తురియాల రూపంగానూ తనే కనిపిస్తుంది తనే అనుభవిస్తుంది ఈ పని జరిగేటప్పుడు కూడా తను తనుగానే ఉంటుంది అది దాని స్వభావం అన్నాడు అంటే కొందుతంతుడు అన్నాడు అప్పుడు అంటే అద్వితీయమైన చిత్ తత్వానికి నానారూపత్వం వాస్తవమైన స్వభావం అంటారా కదంబ తాపసుడు సమాధానం చెప్తున్నాడు చిత్ తత్వంలో కనిపించే నానారూపత్వం వాస్తవం అని నేను అనలేదయ్యా అది భ్రాంతిజన్యం రెండు చంద్రుల ఉదాహరణలో రెండో చంద్రుడు కనిపిస్తున్నంత మాత్రాన అసలు చంద్రుడు నానా రూపుడవుతాడా రెండో చంద్రుడు అనేది కంటి దోషం వల్ల వచ్చే భ్రాంతి అలాగే ఈ జగత్తు అంతా అజ్ఞానం వల్ల కలిగే భ్రాంతి ఈ అజ్ఞానం సృష్టికర్త యొక్క ప్రథమ సంకల్పమనే నియతి రూపంలో ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది దానివల్లే ఈ ప్రపంచానికి ఒక స్థిరమైన రూపం ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది ఇలాగే ఎవడి ప్రపంచాన్ని వాడు సృష్టి చేసుకోవచ్చు కనుకనే ఈ సోదరుడు తమ తమ రాజ్యాలను తాము సృష్టి చేసుకోబోతున్నారు మీకు చాలా మటుక్కు విషయాలు వివరించాను మిగిలినవి క్రమంగా తెలుస్తాయి ఇక మీరిద్దరూ బయలుదేరండి నేను సమాధి స్థితిని విడిచి ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను కదంబ తాపసుడు ఇలా అన్నాడని చెప్తూ కొండదంతుడు శ్రీరామచంద్రుడితో అంటున్నాడు రామా ఆ కదంబ తాపసుడు అలా అంటూనే కళ్ళు మూసుకొని రాయిలాగా మారిపోయాడు మేమిద్దరం అంటే నేను ఆ తాపసుడు ఇంకో ఆయన మేమిద్దరం ఆయనను పలకరించాలని చాలా ప్రయత్నాలు చేశాం మరి ఆయన కదలలేదు మేము అక్కడి నుంచి మెల్లిగా బయలుదేరి మధురా నగరం అక్కడ మా వృద్ధ తాపసుడు గారికి గొప్ప స్వాగతం లభించింది తమ్ముడు పెద్ద ఉత్సవమే చేశారు కుల దేవతారాధనను సువాసనీ పూజ బ్రాహ్మణ భోజనం వగైర చాలా ఉత్సవాలు ఏర్పాటు చేశారు ఆ తరువాత నేను వాళ్ళ ఇంటిలోనే ఉండిపోయాను వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకున్నారు ఆ తరువాత కొంతకాలానికి కదంబతాపసుడు చెప్పినట్లే అన్నదమ్మలు అందరూ హరి అన్నారు నేను ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాను ఎక్కడికి పోవాలో తెలియక మళ్ళీ ఆ కదంబతాపసు దగ్గరికే పోయాను ఆయన సమాధిలో ఉన్నాడు నేను ఈ మాట తొందరపడలేదు ఆయన మూడు నెలలకు కళ్ళు తెరిచాడు నేను ఆయనకు సాష్టాంగ వందనం చేసి తత్వ విషయంలో ఎన్నో సందేహాలు అడిగాను ఆయన కొంచెం ఇబ్బందిగా చూసి నాయన నేను సమాధి విడిచి ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను పరమార్థోపదేశం అంటాలంటే దానికి అభ్యాసం ఉండాలి నీకు ఇప్పుడు అది చాలదు కనుక నేను ఇప్పుడు చెప్పినా నీకు ఎక్కదు నాకు అంత ఓపిక లేదు నీకు ఒక ఉపాయం చెబుతా విను అయోధ్య నగరాధిపతి దశరథుడనే చక్రవర్తి ఉన్నాడు ఆయనకి రాముడనే కొడుకున్నాడు ఆ రామచంద్రుడికి వైరాగ్యం ఇప్పుడిప్పుడే కలుగుతోంది వాళ్ల కులగురువైన వశిష్ఠుడు అతని కోసం మహాసభలో సువిశాలమైన తత్వబోధ చేయబోతున్నాడు సామాన్యంగా తత్వబోధలన్నీ ఏకాంతంలో జరుగుతాయి కానీ శ్రీరామ వశిష్ఠుడు మాత్రం కరుణాబుద్ధితో మహాసభలోనే తత్వోపదేశ ప్రసంగం చేయబోతున్నారు అది వింటే నీకు జీవన్ముక్తి లభించడం ఖాయం కనుక అయోధ్య నగరానికి వెళ్ళు ఆ వశిష్ట సభలో ప్రవేశం కోసం ప్రయత్నించు బయలుదేరు నేను ఇక సమాధిలోకి వెళ్ళిపోతాను అన్నాడు అంటూనే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు కూడా రామ ఆ విధంగా గురు ప్రేరణతో నేను మీ నగరానికి వచ్చాను ఇప్పుడు సూటిగా నీతోనే పరిచయం అయింది దయచేసి నాకు మీ సభలోకి ప్రవేశం కల్పించు ఈ మాట విని శ్రీరాముడు అంటున్నాడు గురుదేవ వశిష్ట మహర్షి ఆ ఆనాడు ఆ విధంగా నాకు పరిచయమైన కుంద దంతుడు ఇవాళ ఈ సభలో ఉన్నాడు ఇన్ని రోజులుగా మీ ఉపదేశం అంతా వింటున్నాడు అందుకే ఇతనికి నిజంగా జ్ఞానం కలిగిందా సందేహాలన్నీ తీరిపోయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు ఇలా సమాధానం చెప్పాడు నేను చెప్పడం దీనికయ్యా అతన్ని అడుగుదాం ఏమి కుందదంత నీకు బ్రహ్మతత్వం పూర్తిగా తెలిసిందా సందేహాలు తొలగిపోయాయా వశిష్ఠుడు అడిగిన ఈ ప్రశ్నకి కుందదంతుడు సమాధానం చెప్తున్నాడు మునీంద్ర వశిష్ట మహర్షి సందేహాలు అన్నీ తొలగిపోయాయి తెలియవలసింది పూర్తిగా తెలిసింది చిత్పదార్థం యొక్క లక్షణం బాగా తెలిసింది ఆవగింజలో కూడా అఖండ బ్రహ్మాండాలు అణిగి ఉంటాయి అని అర్థమైంది పరమార్థ దృష్టితో చూస్తే అసలు లోకాలు లేనేలేవని అనుభవానికి వచ్చింది ఇంటి గదిలో ఇంత భూమి ఎలా ఇముడుతుందని ప్రశ్న నిస్సారమని అర్థమైంది ప్రపంచంలో జీవులందరూ అనుభవించేది పరబ్రహ్మనే వారు అనుభవించే భ్రాంతి కూడా బ్రహ్మే పరబ్రహ్మను మించి ఎక్కడా ఎప్పుడు ఏది లేదు ఇదే చివరి మాట ఈ విషయం నూట ఎనభై వచ్చింది కుందదంతులు చెప్పిన ఈ మాట విని వశిష్ఠుడు అంటున్నాడు ఆహా ఇతను మహాత్ముడయ్యా ఇతనికి ఆత్మజ్ఞానంలో శాశ్వత విశ్రాంతి లభించింది కనుకనే భ్రాంతితో సహా ఈ ప్రపంచం అంతా ఇతనికి పరబ్రహ్మగా కనిపిస్తోంది మాయాసభల బ్రహ్మకు అంటే మాయతో కలిసిన బ్రహ్మకు శుద్ధ బ్రహ్మకు విరోధం ఏమీ లేదు ఎందుకంటే మాయ కూడా బ్రహ్మే కనుక అయితే ఆ జీవుడికి కుండే వాసనను అనుసరించి బ్రహ్మ జగత్తుగా కనిపిస్తోంది అలా కనిపించినంత మాత్రాన ద్వైతస్థితి సత్యం కాజాలదు ఎందుకంటే పరబ్రహ్మ అన్ని దశలలోనూ నిర్వికారంగా ఉంటుంది కనుక అందుకనే ఈ ప్రపంచానికి ఆద్యంతాలు ఉన్నాయి అనడం కూడా తప్పే అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు స్వప్న ప్రపంచానికి ఆది అని జాగ్రత్త అంతమని స్పష్టంగా కనిపిస్తోంది అలాగే ఈ జాగ్రత్ ప్రపంచానికి కూడా ఒక ఆది ఒక అంతము ఉండి తీరాలి అవి లేవనడం ఎలా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు స్వప్న ప్రపంచానికి నువ్వు చెప్పిన ఆద్యంతాలను ప్రతిపాదించేవాడు ఎవడు జాగ్రత్త దశలో ఉన్నవాడు జాగ్రత్ దశ అనేది అజ్ఞాన నిద్రలో అంతర్భాగమే దానిని దాటిని వాడి దృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అలాంటి వాడి దృష్టిలో సుషుప్తి జాగ్రత్తలకు అస్తిత్వమే లేదు కనుక అవి స్వప్న ఆద్యంతాలు కావడానికి వీలు లేదు అలాగే వాడి దృష్టిలో ఈ జాగ్రత్త ప్రపంచానికి కూడా ఆద్యంతాలు ఉండడానికి వీలు లేదు ఈ కొందదంతుడు చెప్పినట్లుగా నిజానికి బ్రహ్మకు అవిద్యకు భేదం లేదు నీకు నిద్ర ఎటువంటిదో పరబ్రహ్మకు అవిద్య అటువంటిది నిద్ర నీకంటే భిన్నమైనది కాదు అలాగే అవిద్య పరమాత్మ కంటే భిన్నమైనది కాదు కానీ అగ్నుడి దృష్టిలో ఈ అవిద్యయందు విక్షేప విక్షేపశక్తి అనే శక్తులు ఉన్నాయి వాటిలో విక్షేప విక్షేపశక్తి ద్వారా అది చిత్తం అనే దాన్ని తయారు చేస్తుంది ఆ చిత్తమే పరబ్రహ్మకు ఉపాధిగా రూపొందుతుంది నీ స్వప్నాన్ని నువ్వు ఒకసారి చూసుకో నీ స్వప్నంలో నేను అనే వాడు ఒకడు ఉన్నాడు వాడు అక్కడి జీవులలో ఒక జీవుడు వాడికి ఓ చిత్తం ఉంది వాడికి ఓ దేహం ఉంది ఇవన్నీ ఎవరు నిజానికి అవన్నీ నువ్వే కానీ వాడిలో ఉండే చైతన్యాంశను పురస్కరించుకొని వాణ్ణి జీవుడు అంటున్నావు వాడిలో ఉండే సూక్ష్మోపాధి లక్షణాన్ని పురస్కరించుకొని చిత్తం అంటున్నావు స్థూలోపాధి లక్షణాన్ని పురస్కరించుకొని దేహం అంటున్నావు అలాగే ఇతర లక్షణాలను పురస్కరించుకొని వాడిని దేవుడు అనో మనుష్యుడు అనో రాక్షసుడు అనో అంటున్నావు కానీ నిజానికి అవన్నీ నువే నీకు ఇన్ని రూపాలను సృష్టి చేసేది నీ చిత్తమే నీకు మెలుకవను కలిగించి ఈ రూపాల నుంచి విముక్తి కలిగించేది కూడా ఆ చిత్తమే అలాగే అవిద్య కల్పించిన ఈ జాగ్రత్ చిత్తం ఈ జాగ్రత్ ప్రపంచాన్ని ఇందులో మళ్ళీ నానా నానాజీవ విభేదాన్ని నీకిప్పుడు చూపిస్తోంది ఈ చిత్తమే తత్వజ్ఞానాన్ని పొంది అజ్ఞానమనే నిద్రను పోగొట్టుకుని ఈ జాగ్రత్త అనే స్వప్నాన్ని పరిహరించి నీకు మోక్షాన్ని అందివ్వగలదు అందించేదేముంది అప్పుడు అదే మోక్షం అయిపోతుంది ఈ మాట విని శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవా మరి ఈ చిత్తం ఉన్నప్పుడు దీని కొలత ఎంత దీనిలో జగత్తు ఎంతకాలం ఉంటుంది రాముడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ చిత్తం యొక్క పరిమాణం ఇంత అని చెప్పలేము అది అణువు దగ్గర నుంచి ఆకాశం దాకా అన్ని వేషాలు వేస్తుంది అందుకనే శృతి ఒకచోట వాలాగ్రశతాగల్ విజ్ఞేయంత్యాయతే సన్నని వెంట్రుక యొక్క చివరి భాగాన్ని వంద ముక్కలు చేస్తే ఎంత చిన్న ముక్క వస్తుందో అంత చిన్నవాడు జీవుడు కాని వాడే అనంతుడు కూడా కాగలడు అని చెప్పింది అజ్ఞానమనే నిద్ర ఎంతకాలం ఉంటుందో అంతకాలము ఇది ఉంటుంది ఈ చిత్తం చూపించేవన్నీ భ్రాంతిమయ దృశ్యాలు కనుక ఈ ప్రపంచంలో కనిపించే పదార్థాలు కానీ స్వప్నాలు కానీ वरा शापाल का निजा की शुद्ध चैतन्यवरूपाले दाखी वीट की, की भेदमे लेकिन नीति चुका नीटिगुट चर नदी समुद्रम अने वाटी एंतमात्र भेद उद अंतमात्र भेदमे ने ఉంది వశిష్ఠ మహర్షి ఇలా చెప్తే శ్రీరామచంద్రుడు అంటున్నాడు గురుదేవ ఇక్కడ ఒక చిన్న సందేహం ఈ వరశాపాదుల సందర్భంలో ఉన్నట్టుండి ఒక కార్యం ఆవిర్భవిస్తుంది ఉదాహరణకి నహుషుడు సప్తరుషుల శాపం వల్ల సర్పం అయ్యాడు ఇక్కడ ఈ సర్పం ఎలా పుట్టింది దీనికి వెనకాల గుడ్డు వంటి ఉపాదాన కారణం ఏది లేదు కదా ఇలాంటి కార్యం ఎలా పుడుతోంది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అదేమిటయ్యా శుద్ధమైన చిదాకాశం యొక్క ప్రకాశ స్వరూపమే జగత్తు అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా చిదాకాశంలో ఇలా అకస్మాత్తుగా జగద్రూపాలు భాషించడా శృతులు శోకామయత తదైక్షత ఇత్యాది వాక్యాలలో ప్రస్తావించి దానికి హిరణ్య గర్భుడి యొక్క కామమని ఈక్షణమని సత్య సంకల్పమని ఇలాంటి పేర్లు పెట్టాయి ఆ సంకల్పంలో ఏదనుకుంటే అది పోతుంది అంతకు మించిన ఉపాదాన కారణం అక్కడ ఏముంది ఆ సంకల్పంలో కొంతమంది యొక్క వరసేపాదులు సఫలం కావాలనే భావన ఒకటి ఉంది ఆ భావన ప్రకారం ఆత్మజ్ఞాన సంపన్నులు తపస్సంపన్నులు అయిన జీవులు పెట్టే వరసేపాదులు ఫలిస్తూ ఉంటాయి కనుక వాటి ప్రత్యేకమైన ఉపాదాన కారణాలు అక్కర్లేదు అందుకనే నేను వరశాపాదులు స్వప్నాదులు కూడా శుద్ధ చైతన్య స్వరూపాలే అని చెప్పాను ఈ రకంగా ఆలోచించుకుంటూ వెడితే జగత్తులో జడచేతన విభాగం నిరర్ధకమే అలాగే సృష్టి ప్రళయ విభాగం కూడా నిరద్ధకమే నిజమైన తత్వదర్శనం జరిగితే ఇలాంటి భేదాలు ఏవి స్ఫురించవు ఈ విషయం నూట ఎనభై ఆరవ సర్గలో వచ్చింది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది కుందోపాఖ్యానం తరువాత వశిష్ట మహర్షి తన ఉపదేశాన్ని ఉపసంహారం వైపు మళ్ళించదలుచుకున్నాడు అందువల్ల నూట ఎనభై ఆరవ సర్గ నుండి నూట ఎనభై తొమ్మిదవ సర్గ దాకా నాలుగు తన సిద్ధాంతం మొత్తాన్ని మరొకసారి సంగ్రహంగా పునరుక్తి చేశాడు ఆ ప్రసంగంలో నియతిని గురించి విస్తారంగా వివరించి అది పరాబ్రహ్మ యొక్క రూపాంతరమే అన్నాడు పరాబ్రహ్మ తన తాత్విక స్వరూపాన్ని మరచిపోయి జగద్రూపాన్ని పొందుతోంది అన్నాడు అందువల్లే జగత్తుకు సత్యస్థితి లేదు అన్నాడు కనుకనే జీవోత్పత్తి ప్రళయాదులు అన్ని భ్రాంతి మాత్రాలే అన్నాడు సూక్ష్మభ్రాంతి గట్టిపడి స్థూల ప్రపంచంగా కనిపిస్తోంది అన్నాడు అంతా చెప్పి చెప్పి చివర్లో భ్రాంతి నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నూట ఎనభై తొమ్మిదవ సర్గ ఇరవయ శ్లోకం ఈ సంసారం అనేదంత భ్రాంతి మాత్రమే లేకపోతే పరబ్రహ్మే ఇద జగ్జీవాది రూపాలతో భాషిస్తోంది అన్నాడు దీని ద్వారా భ్రాంతే బంధమని స్వస్వరూప విజ్ఞానమే మోక్షమని ఒక నిష్కర్ష చూపించాడు అది చాలక నూట తొంభైవ మొదటి శ్లోకంలో జ్ఞానస్య జ్ఞేయతాపత్తి నిర్వాణప్రకరణం ఉత్తరార్ధం నూట తొంభై ఒకటవ సర్గ ఒకటవ శ్లోకం జ్ఞానానికి జ్ఞేయత్వం పట్టడమే బంధం దానికి ఆ జ్ఞేయత్వం అణగారిపోవడమే మోక్షం అని పునరుక్తి చేశాడు దీనిని గమనించిన శ్రీరాముడికి ఇక వశిష్ట మహర్షి ఇతర సభాసదుల కోసం విషయాలను నిష్కర్షరూపంగా ప్రదర్శించి చూపదలుచుకుంటున్నాడని అర్థమైంది అందుకే తను కూడా దానికి అనుకూలంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న ప్రశ్నలను సంధించడం ప్రారంభించాడు దీనిని వాల్మీకి మహర్షి ఒక శ్లోకంలో ప్రశ్న మరో శ్లోకంలో సమాధానంగా ఎనభై తొమ్మిది శ్లోకాలకు విస్తరింప చేశాడు ఇది పరిష్కారాలతోను నిష్కర్షలతోనూ విషయ విస్పష్టతకు అనుకూలంగా సాగిన సంభాషణ కనుక దీనిని మనం ఒకంత సావధానంగా సమీక్షిద్దాం శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవ జ్ఞానానికి జ్ఞేయత్వం అణగారేది ఎలా నేను బద్ధుడిని అనే ఆలోచన బాగా గట్టి పడిపోయింది కదా అది మరలిపోవడం ఎలా వశిష్ఠుడన్నాడు సరియైన జ్ఞాన ప్రబోధం కలిగితే భ్రాంతిని కలిగించే మంద తొలగిపోతుంది దానివల్ల నిరాకారము శాశ్వతము శాంతము అయిన ముక్తి జ్ఞానభూమిక క్రమంలో శుద్ధిస్తుంది శ్రీరాముడు అన్నాడు ఒక పదార్థంలో అనేకమైన అంశలు గుణాలు ఉంటే దానిని గురించిన జ్ఞానం క్రమక్రమంగా పెరిగి చివరికి అది సరి జ్ఞానం అంటే సమ్యక్ జ్ఞానం అయితే కావచ్చు కాని మీరు చెప్పేది ఏ అంశలు గుణాలు లేని కేవల చిత్పదార్థం యొక్క జ్ఞానం దానికి సమ యొక్క జ్ఞానం అనే మాట ఎలా వర్తిస్తుంది వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు జ్ఞానానికి జ్ఞేయత్వం ఉండే వీలేదు శుద్ధమైన కేవల జ్ఞానాన్ని గురించి చెప్పే వీలులేదు అందుచేత అజ్ఞానం వల్ల కలిగిన భ్రాంతులన్నీ తొలగిపోగా చిట్ట చెవరికి ఏ జ్ఞానం మిగిలిపోతుందో దానినే సమ్యక్ జ్ఞానం అంటారు శ్రీరాముడు అడుగుతున్నాడు జ్ఞానంలో తనకంటే భిన్నమైన జ్ఞేయత్వం ఏమవుతుంది ఇంతకు మీరు వాడే జ్ఞానం అనే పదానికి తెలుసుకొనుట అనే భావార్థమా లేక తెలుసుకొనుటకు సాధనమైనది అనే కరణార్థమా దేనిని తీసుకోవాలి శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు జ్ఞానం అంటే తెలుసుకొనుట అనే భావార్థకమే ఇలాంటి జ్ఞానం విషయంలో జ్ఞానానికి జ్ఞేయానికి భేదం లేదు అవి వాయువు కదలిక వంటివి శ్రీరాముడు అడుగుతున్నాడు అలా అయితే భ్రాంతిజన్యమైన ఈ జ్ఞాన జ్ఞేయ విభాగం కుందేటు కొమ్ము వంటిది కావాలి అలాగైతే దానివల్ల ఏ రకమైన వ్యవహారము జరగడానికి వీలు లేదు కానీ లోకంలో జ్ఞాన జ్ఞేయ విభాగం వల్లే భూత భవిష్యత్ వర్తమాన వ్యవహారాలు అన్నీ జరిగిపోతున్నాయి వశిష్ఠుడు చెప్తున్నాడు లేని వస్తువు కనిపించడానికి వీలు లేదు దానివల్ల సుఖదుఖాలు కలగడానికి వీలు లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు అలా అయితే స్వప్నం ఎలా కనిపిస్తుంది సుఖదుఖాలను ఎలా కలిగిస్తుంది కనుక ఒక పదార్థం ఉన్నదా లేదా అని తేల్చగలిగేది కనిపించడము కాదు సుఖదు ప్రధాన సామధ్యము కాదు ఆ పదార్థానికి బాధ లేకపోతే అది ఉన్నట్టు బాధ ఉంటే అది కనిపిస్తున్నప్పుడు కూడా లేనట్టు బాధ అంటే రజ్జు సర్పంలాగా కారణంతో సహా పోవడం ఈ నిష్కర్ష ప్రకారం చూస్తే నీకంటే భిన్నంగా నీకంటే బయటగా ఏ పదార్థం కనిపించినా అది భ్రాంతి వల్ల పుట్టినదే నీ లోపల నీకంటే వేరే పదార్థం ఉండేందుకు వీలు లేదు కనుక లోపల కానీ బయట కానీ పదార్థం ఏది ఉండడానికి వీలు లేదు కనుక వ్యవహారం అనేదే లేదు ఈ మాటకి శ్రీరాముడు ప్రశ్న అడుగుతున్నాడు అది ఎలా కుదురుతుంది గురుదేవ నువ్వని పంచభూతాలని ఇలా ఈ ప్రపంచమంతా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే ఇది అసలు లేనేలేదు పొమ్మనడం ఎలా వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు నువ్వు ఈ సృష్టిలోని పదార్థాలను తీసుకొని వాటికి గల కార్యకారణ సంబంధాలను విచారణ చేస్తూ తద్వారా వాటి సత్యత్వాన్ని నిర్ణయించాలి అని ప్రయత్నం చేస్తున్నావు ఉదాహరణకి సత్యమైన మట్టి ముద్దలోంచి వచ్చింది కనుక కుండ సత్యము అంటున్నావు నీ ప్రయత్నం మంచిదే కానీ ఇంకా బాగా వెనక్కి వెళ్ళు సృష్టి మొదటిదాకా వెళ్ళు అక్కడ ఈ సృష్టి వెనకాల మాయ తప్ప వేరే సామాగ్రి ఏమీ లేదు కనుక సృష్టి ప్రారంభంలో పుట్టిన విరాట్ పురుషుడు పంచభూతాలు మొదలైనవి అన్నీ భ్రాంతిమయాలు కాక తప్పదు అందువల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్న పదార్థాలు కూడా మయాలు అని చెప్పక తప్పదు అందుచేత ప్రత్యక్షంగా కనిపిస్తున్న సరే ఈ లోకం దీని వ్యవహారాలు అన్ని లేనివే అవుతున్నాయి ఇదంతా విని అంటున్నాడు ఇదంతా రోజు కనిపిస్తోంది భూత భవిష్యత్ వర్తమానాలన్నీ దీనితోనే జరిగిపోతున్నాయి అలాంటి ఈ ప్రపంచాన్ని చూపించి ఇది అసలు పుట్టనే లేదు ఎందుకంటే తత్వజ్ఞానం చేత ఇది బాధింపబడుతోంది కనుక అనేస్తున్నారేమిటి అన్నాడు శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్న విని వశిష్ఠుడు అంటున్నాడు అనక ఏం చేసేదయ్యా స్వప్న ప్రపంచాలు మృగతృష్ణాదులు ఇద్దరు చంద్రుల దర్శనాలు పగటి కలల గాలి మేడలు ఆకాశంలో కనిపించే వెంట్రుక చుట్టలు ఇలాంటివన్నీ భూత భవిష్యత్ వర్తమాన వ్యవహారాలుగా నిత్యము కనిపిస్తూనే యథార్థ జ్ఞానం కలగంగానే బాధింపబడుతున్నాయి ఇది లోకానుభవ సిద్ధం అందుకే నువ్వు నేను అంటూ వ్యవహారాలు కల్పించే ఈ ప్రపంచం అంత మిథ్య అని నేను అంటున్నాను అంటే శ్రీరాముడు అంటున్నాడు నువ్వు నేను వాడు వీడు అనే ఈ వ్యవహారం సృష్టి ప్రారంభం నుంచి ఉంది కదా అప్పటి నుంచి సుఖదుఖానుభవాలు ఇస్తూనే ఉంది కదా అది పుట్టనే లేదని ఏ యుక్తితో చెప్పగలం శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం ఇలా చెప్తున్నాడు నువ్వు చెప్పిన చూప్తే కారణం లేకుండా ఏ కార్యము పుట్టదు ఇది ఖాయం కదా ప్రళయం వచ్చి పంచభూతాదులన్నీ నశించిపోయాక మళ్ళీ ప్రపంచం పుట్టడానికి వేరే కారణం లేదు కదా కారణం లేకుండానే ఇది పుట్టినట్టు కనిపిస్తోంది కదా ఈ యుక్తిని బట్టే ఇది పుట్టలేదని ఇది జ్ఞానం చేత బాధింపబడుతుందని మేము చెబుతున్నాం ఈ మాట విని శ్రీరాముడు అడుగుతున్నాడు అన్నీ పోయిన అజము అవ్యయము అయిన పరబ్రహ్మ పదార్థం మిగిలి ఉంటుంది కదా అదే ఆ తరువాత సృష్టికి కారణం అని ఎందుకు చెప్పకూడదు వశిష్ఠుడు ఈ ప్రశ్నకి సమాధానం ఇలా చెప్పాడు కారణంలో అంతర్గతంగా దాగి ఉన్న కార్యం మాత్రమే ఆ కారణంలోంచి పుడుతుంది కొండలోంచి వస్త్రం పుట్టదు కదా నువ్వు చెప్పిన అజము అవ్యయము అయిన పరబ్రహ్మ పదార్థంలో అంతర్గతాంశాలు ఏవి లేవు కదా కనుక దానిలోంచి జగత్తు ఎలా పుట్టగలదు అంటే శ్రీరాముడు అంటున్నాడు మహాప్రళయం వచ్చినప్పుడు ఈ జగత్తంతా రూపంలో పరబ్రహ్మలో ఇమిడి ఉంటుందని దాంట్లోంచే మళ్ళీ రెండో సృష్టి జరుగుతోందని ఎందుకు చెప్పకూడదు సాంఖ్యులు ఇలాగే చెప్తున్నారు కదా దీనికి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు మహాప్రళయ సమయంలో ఈ సృష్టి పరబ్రహ్మలో ఇమిడి ఉండడాన్ని చూసినవాడు ఎవడైనా ఉన్నాడా వేరే ప్రమాణం ఏదైనా ఉందే అని ఆలోచిస్తే అలాంటివి ఏవి కనిపించడం లేదు పైగా వేద ప్రమాణం దానికి విరుద్ధంగా ఉంది ఎందుకంటే పరబ్రహ్మ చిదేకరస స్వరూపమని దానిలో ఇముడి ఉన్న అంశలు వేరే ఏమీ లేవని శృతి చాలాసార్లు చెప్పింది అంటే శ్రీరాముడు అంటున్నాడు ప్రళయ సమయంలో ఈ ప్రపంచం అంతా మాయాస్వరూపంతో లేనిదే అని ఒప్పుకుందాం అది ఇప్పుడు జ్ఞానస్వరూపంతోనే ఉంది అందం ఈ రకమైన జ్ఞానంలోంచే ఈ జగత్తు వచ్చింది అందం ఆ విధంగా ఆ పరబ్రహ్మే ఈ జగత్తుకు కారణం అందాం ఇలా అంటే తప్పు ఏమిటి ఇలా ఎందుకు అడుగుతున్నానంటే బొత్తిగా అస్తిత్వమే లేని అసత్తుకి సత్వం రానే రాదు కదా అందుకోసం అంటున్నా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అలా అయితే నువ్వు జ్ఞానమే జగత్తు అని చెప్పినట్టు అయింది అలాంటప్పుడు జగత్తుకు సృష్టి ప్రళయాలు ఎక్కడి నుంచి వస్తాయి విశుద్ధ జ్ఞానానికి సృష్టి ప్రళయాలు ఉండవు కదా అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు ఈ సృష్టి ఒకప్పుడు లేదు తరువాత వచ్చింది అంతవరకు ఖాయం దీనికి భ్రాంతి కారణం అని మీరు అంటున్నారు ఈ భ్రాంతికి కారణం ఏమిటి శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ కార్యకారణ భావం ఒకటి సత్యం అనుకుని నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు కార్యకారణ సంబంధం అనేదే అస్తిత్వం లేనిది ఎందుకంటే వాస్తవమైన కారణం కానీ వాస్తవమైన కార్యం కానీ లేనే లేవు తెలియబడేది అంటే చైత్యం తెలుసుకునేది చిత్ లేక చేతనం తెలుసు కొనుట చైతన్యం అనే ఈ మూడు నీ ఆత్మ యొక్క స్వరూపాలే శ్రీరాముడు అంటున్నాడు మీరు చెప్పేది నిజమైతే బట్టి యంత్రతుల్యమై జడమైన ఈ శరీరం చేతనం అంటే తెలుసుకునేది అయిపోతుంది సర్వ విజ్ఞాన నిధి అయిన ఈశ్వరుడు జడం అయిపోతున్నాడు అంటే కట్టే కాలుస్తోంది నిప్పు తగలబడిపోతుంది అన్నట్టుంది మీ మాట అంటే వశిష్ఠుడు అన్నాడు నేను చెప్పింది అది ద్రష్ట ఎప్పటికీ దృశ్యం కాడు ఎందుకంటే దృశ్యం అనేది లేనే లేదు అందుకు చెద్ఘనుడైన ద్రష్ట ఒక్కడే త్రిపుటి రూపంగా అంటే జ్ఞాతృజ్ఞేయ జ్ఞాన రూపంగా కనిపిస్తోంది అని నేను నీకు చెప్పాను అంటే శ్రీరాముడు అంటున్నాడు సృష్టి ప్రారంభ సమయంలో మొట్టమొదటి సృష్టిని తెలుసుకునే జ్ఞాత ఎవడో ఒకడు ఉండే ఉండాలి జ్ఞాతలేని జ్ఞేయం ఉండడం అసాధ్యం కదా ఆ సమయంలో సృష్టికి వెనకాల శుద్ధ చిత్తు ఒకటే ఉంది కనుక ఆ ప్రథమ పదార్థాలకు అదే జ్ఞాత అని చెప్పక తప్పదు అలాంటి స్థితిలో ఆ ప్రథమ దృశ్య పదార్థం ఎట్లా కుట్టింది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు రామా సృష్టి ప్రారంభంలో దృశ్య పదార్థం ఏదో ఒకటి పుడుతుందని అంటే అది ఎలా పుట్టింది అని నువ్వు అడగాలి అలా మేము ఎప్పుడు అనలేదే మేము ఎప్పుడూ చెప్పేది ఏమిటంటే సృష్టి మధ్యలో కానీ మొదట్లో కానీ ఎప్పుడైనా సరే దృశ్యం అనేదానికి వెనకాల సరి అయిన కారణం లేదు కనుక దృశ్యం అనేది అసలు లేనే లేదు అది లేదు కనుక చిత్ అనేది నిత్య ముక్తం అది మాటలకు అందదు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు అలా అయితే అహంస్ఫురణ ఎలా వచ్చింది ఈ జగత్తును చూస్తున్నాను అనే జ్ఞానం ఎలా వచ్చింది బ్రతికి ఉన్నాను అనే భావం ఎలా వచ్చింది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు మొదట్లోనే ఈ సృష్టికి కారణం లేదు అందుచేత ఏది పుట్టనే లేదు ఈ సృష్టి అంతా భ్రాంతి మాత్రం కనుక ఉన్నదంతా భ్రాంతే అంటే శ్రీరాముడు అడిగాడు అయితే మీ లెక్క ఉన్నది పరాబ్రహ్మ అది మాటలకు అందదు దానికి జ్ఞానమూ లేదు జ్ఞేయమూ లేదు అది నిత్యం స్వయం ప్రకాశం నిర్మలం అయితే భ్రాంతి ఎవడికి ఆ భ్రాంతి ఎలాంటిది అంటే వశిష్ఠుడు అంటున్నాడు రామ భ్రాంతికి వెనక్కద కారణమే లేదు కనుక భ్రాంతి అనేదే లేదు నువ్వు నేను అన్నీ ఈ మొదలైనవన్నీ పరమ ప్రశాంతమైన పరబ్రహ్మే అంటే శ్రీరాముడు అంటున్నాడు గురుదేవ ఏదో గందరగోళంగా ఉంది ఏమి అడగాలో తోచడం లేదు కానీ పరిపూర్ణంగా జ్ఞానం కలగలేదు ఇక నేనేమి అడిగేది అంటే వశిష్ఠుడు అన్నాడు అలా కాదయ్యా నువ్వు కారణ పరంపరా విచారణ చేస్తున్నావు ఈ కారణాలన్నిటిసారాన్ని నిగ్గుతేల్చే ఒరిపిడి రాయి వంటిది ఏదో ఒకటి ఉండే ఉంటుంది అది తెలిస్తే కారణాలన్నీ క్షయించిపోతాయి ఉదాహరణకు ప్రశ్నకు కారణం సందేహం దానికి కారణం అజ్ఞానం అది పోతే ఇక సందేహాలు లేవు ప్రశ్నలు లేవు అప్పటిదాకా నువ్వు అడుగుతూనే ఉండు ప్రశ్నలన్నీ పోతే పరమ పదంలో నీ అంతట నువే విశ్రాంతిని పొందుతావు అంటే శ్రీరాముడు అన్నాడు మీ సిద్ధాంతం ప్రకారం సృష్టి వెనకాల కారణం లేదు కనుక సృష్టి అనేదే లేదు అంతవరకు నాకు అర్థం అయింది అయితే జ్ఞాత జ్ఞేయము అనే విభాగ భ్రాంతి ఎవడికి పుట్టింది ఎలా పుట్టింది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా నీకు విషయం బుద్ధిపరంగా తెలిసింది కానీ ఆ విషయం మీద నీకు అభ్యాసం లేదు అందుకే లేని భ్రాంతి నిన్ను పట్టుకుంటోంది అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవా అలా అయితే అభ్యాస రాహిత్యం ఎందుకు కలుగుతోంది అభ్యాసం ఎందుకు కలుగుతోంది అది కాక ఈ అభ్యాసం కూడా ఒక భ్రాంతే కదా ఇది ఎక్కడి నుంచి పుట్టింది మళ్ళీ అంటే వశిష్ఠుడు అన్నాడు నేను అజ్ఞాన దశలో ఉన్నాను ఇది సత్యం అనుకుని నువ్వు ప్రశ్న వేస్తున్నావు అది నిజమే అనుకున్నా నువ్వు అజ్ఞానదశలో ఉన్నంత మాత్రాన అనంతుడైన పరమాత్మ యొక్క అనంతత్వం తగ్గదు అందుచేత ఈ అభ్యాసభ్రాంతి కూడా ఆ మహా చైతన్యమే కనుక నీ ప్రశ్నలో సారం లేదు అంటే శ్రీరాముడు అంటున్నాడు జీవన్ముక్తులైన మీ బోటి వారికి ప్రపంచభ్రమ అంతా శాంతించిపోతుంది కదా అయినా సరే మా బోటి వాళ్లకు ఉపదేశించాలి అనుకోవడం దానికోసం శబ్ద సంపదను స్వీకరించడం ఉపదేశ్య ఉపదేశక భావాన్ని అంగీకరించి మాట్లాడడం ఇలాంటివన్నీ ఏ కారణం చేత జరుగుతున్నాయి అంటే వశిష్ఠుడు అన్నాడు వాళ్ళ దృష్టిలో ఉపదేశాది వ్యవహారం కూడా బ్రహ్మస్వరూపమే శిష్యుడు గురువు ఉపదేశము మూడు బ్రహ్మమే జ్ఞానం కలిగిన వాడి దృష్టిలో బంధము మోక్షము అనేవి లేనే లేవు అంటే శ్రీరాముడు అడిగాడు మీరు ప్రపంచ భ్రమ అసంభవమని తార్కికంగా నిరూపిస్తున్నారు అది నిజమైతే లోకంలో ఉండే ఈ అజ్ఞానులందరికీ దేశము కాలము క్రియ ద్రవ్యము మొదలైన భేదజ్ఞానాలు ఎక్కడి నుంచి వచ్చాయి వాటన్నిటికీ అస్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వశిష్ఠుడు అన్నాడు అజ్ఞానం నుంచే జీవన్ముక్తి రాకముందు అజ్ఞానానికి మించి వేరే ప్రపంచ సత్త లేదు అంటే శ్రీరామురాజు గారు మీరు చెప్పే జీవన్ముక్తిలో ద్విత్వము లేదు ఏకత్వము లేదు అంటే అక్కడ బోధ్య బోధక భావం కూడా లేదు అలా బోధకత్వం లేని బోధకుడు చేసే బోధలో అంటే ఉపదేశంలో బోధత్వం ఉంటుందే అలాంటి బోధవల్ల ఎవడికైనా మోక్షం కలిగే వీలుందే అంటే వశిష్ఠుడన్నాడు తానను గురించి తనకు తెలియని పరబ్రహ్మే జీవుడు వాడికి బ్రహ్మజ్ఞానం కలిగిస్తే వాడు బ్రహ్మ అయిపోతున్నాడు కనుక ఈ ప్రక్రియలో అజ్ఞాతుడైన బ్రహ్మే బోధ్యుడు అవుతున్నాడు బోధ వాడిలోకి చేరుతోంది కనుక అది కూడా బోధ్యమే అవుతోంది ఈ విధంగా బోధ బోధ్యంతోనూ తద్వారా పరబ్రహ్మతోనూ ఏకత్వాన్ని పొందుతుంది కనుక బోధలో బోధత్వం లేదు అనడానికి వీలు లేదు అయితే ఈ ప్రక్రియ అంత నీలాంటి అజ్ఞానుల విషయంలో మాత్రమే సరిపోతుంది మాబోటి జ్ఞానుల విషయంలో నువ్వు చెప్పిందే నిజం బాధకు బాధత్వం పట్టే అవకాశమే లేదు అంటే శ్రీరాముడు అడిగాడు మీరు మాబోటి జీవన్ముక్తులకు అంటున్నారు అంటే జీవన్ముక్తుల విషయంలో కూడా నేను మేము వంటి శబ్దాలతో సంబంధం ఉంటుంది అన్నమాట అంటే వాళ్లల్లో కూడా అహంస్ఫురణ ఉంది అన్నమాట అయితే వాళ్లల్లో అజ్ఞానం అనేది బొత్తిగా లేదు కనుక ఈ అహంత అజ్ఞానం వల్ల పుట్టింది అని చెప్పడానికి వీలు లేదు కనుక వాళ్లల్లో ఉన్న జ్ఞానమే ఇలా మారింది అని చెప్పి అప్పుడు బోధ వేరు అహంత వేరు అని ఒప్పుకోక తప్పదు అహంత అన్న జీవుడు అన్న ఒకటే ఇలాంటి జీవుడు చిన్మాత్రస్వరూపుడైన మీలోకి ఎలా ప్రవేశించాడు శ్రీరామచంద్రుడి ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు గాలినే కదలిక అంటారు కదలికనే గాలి అంటారు అలాగే జీవన్ముక్తుల విషయంలో స్వస్వరూపమైన బోధనే అంటే జ్ఞానాన్నే అహంత అని కూడా పిలుస్తారు ఈ అహంత వేరు అజ్ఞాన రూపంలో ఉండే అహంత వేరు అజ్ఞానుల అహంత దేహాదుల మీద నేను అనే అభిమానం చేత ఏర్పడింది శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు అలా అయితే ప్రశాంత సాగరమే కల్లోల తరంగం అన్నట్లుగా జీవన్ముక్తుల జగత్తంతా చిన్మయమే బోధ్యము బోధకుడు బోధ వంటి కూడా చిన్మయాలే అని తేలుతోంది కదా అంటే వశిష్ఠుడు అన్నాడు ఇందాక నువ్వు ఒక ప్రశ్న వేశావు ద్విత్వము ఏకత్వము కూడా లేని జీవన్ముక్తుడి విషయంలో బోధ్య బోధక భావం కూడా లేదు కనుక వాడు చేసే బోధలో బోధత్వం ఎలా ఉంటుంది అని ప్రశ్న వేశావు నువ్వు ఇప్పుడు చెప్పిన దానిని బట్టి ఆ ప్రశ్నే కుదరదు నువ్వు సముద్రము తరంగము అని రెండున్నాయని ఆలోచించవద్దు ఉన్నది ఒకటే అదే అనంతం శాంతం పరిపూర్ణం పరమపదం అదే శుద్ధ అద్వైతం దానినే పట్టుకో అంటే శ్రీరాముడు మీరు ఇందాక మీ బోటి వాళ్ళ విషయంలో శుద్ధ జ్ఞాన అహంస్ఫురణలు వాయు స్పందనల వంటివి అనరు శుద్ధ అద్వైత పక్షమే ఖాయమైతే ఒకసారి జ్ఞానమని ఒకసారి అహంస్ఫురణ అహంత అని ఇలా వికల్పంగా కల్పన చేసేవాడు ఎవడు కల్పించబడిన ఈ అహంతను అనుభవించేవాడు ఎవడు ఎవడో ఒకడు ఉండి తీరాలి జీవన్ముక్తులకే ఈ రకమైన వికల్ప కల్పన తప్పలేదు అంటే ఇక మామూలు వాళ్ళం మా సంగతి చెప్పేది ఏముంది కనుక ఈ కల్పన ఎవరికైనా తప్పదు అది తప్పకపోతే జగత్ భ్రాంతి అనే కల్పన కూడా తప్పదు అది తప్పకపోతే బంధమోక్ష వ్యవహారం కూడా తప్పదు ఇక శుద్ధ అద్వైతం వల్ల మీకు వచ్చిన లాభం ఏమిటి అంటే వశిష్ఠుడు అన్నాడు జ్ఞేయమైన విషయం సత్యమనే అభినవేశం ఉంటేనే బంధం ఏర్పడుతుంది తత్వవేత్తలకు అది ఉండదు వారి దృష్టిలో శుద్ధ జ్ఞానమే వివిధ పదార్థాల రూపాలలో కనిపిస్తోంది కనుక వాళ్ళకి బంధ మోక్షాలతో సంబంధం అసంభవం అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు దీపం వల్ల నల్లని వస్తువు నల్లగా కనిపిస్తుంది తెల్లని వస్తువు తెల్లగా కనిపిస్తుంది అంతేకాని దీపమై నల్ల వస్తువుగా తెల్ల వస్తువుగా మారదు అలాగే శుద్ధ జ్ఞానం వల్ల ఆయా పదార్థాలు కనిపిస్తున్నాయి అంటే అవి అక్కడ నిజంగా ఉన్నాయి కనుక కనిపిస్తున్నాయి అని చెప్పాలి కాబట్టి జ్ఞానం అనే సాధన వల్ల పదార్థాల సత్యత్వం నిరూపితం అవుతోంది ఇది లోకానుభవం మీరేమో జ్ఞానం వల్ల సమస్త పదార్థాలకు బాధ కలుగుతుంది అంటున్నారు ఇది ఎలా కుదురుతుంది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ప్రాపంచిక పదార్థాలకు అస్తిత్వం లేదనే మాటను వేరే ప్రక్రియ ద్వారా పూర్వమే సాధించేశాం వాటి వెనకాల సరియైన కారణం లేదు కనుక వాటికి అస్తిత్వం లేదు అన్నాం అలాంటి అసత్పదార్థాలు కనిపిస్తున్నాయి అంటే ఆ దర్శనం సుక్తి రజత దర్శనం వంటి దర్శనమే కావాలి అలాంటి దర్శనం భ్రాంతి ఉన్నంత వరకే ఉంటుంది ఆ అది ఉండలేదు తత్వవేత్తలకు భ్రాంతి లేదు కనుక వాళ్లకు బాహ్య పదార్థ ప్రసక్తి లేదు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు మీరు చెప్పిన సుత్తి రజతం కానీ స్వప్నం కానీ సత్యమో అసత్యమో ఆ మాట దేవుడు వాటి వల్ల దుఃఖం మాత్రం వస్తూనే ఉంది ఈ జగద్భ్రాంతి కూడా అలాగే ఉంది ఆ దుఃఖం పోయే ఉపాయం ఏమిటి అంటే వశిష్ఠుడు అంటున్నాడు స్వప్నం వల్ల వచ్చే దుఃఖాలన్నీ మెడకు వస్తే పోతాయి అలాగే తత్వ తత్వజ్ఞానం కలిగితే జగ దుఃఖాలు శమిస్తాయి దానికి అదే ఉపాయం అంటే శ్రీరాముడు అంటున్నాడు స్వప్నానికి ప్రపంచానికి పోలిక కుదిరినంత మాత్రాన మనకు ఒరిగింది ఏముంది స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ కనిపించే పదార్థాల ఆకారాలు తొలగిపోయేది ఎలా అంటే వశిష్ఠుడు అంటున్నాడు మెలకు వచ్చాక పూర్వాపర పరిశీలన చేసుకుని చూసుకుంటే స్వప్నంలో కనిపించిన బండరాళ్లకు కూడా అస్తిత్వం లేదు అని తేలిపోతుంది అలాగే తత్వజ్ఞానం ద్వారా పూర్వాపర విమర్శ చేసుకుంటే జాగ్రత్త పదార్థాలు సత్యమనే భావన తొలగిపోతుంది అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు పూర్వాపర విమర్శ చేత ఎవడికి అలాంటి సూక్ష్మబుద్ధి కలిగిందో అలాంటి జీవన్ముక్తుడు దేనిని చూస్తాడు వాడికి సంసార భ్రాంతి ఎలా నశిస్తుంది అంటే శ్రీరామచంద్రుడి ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం వాసనలు క్షయించిన జీవన్ముక్తుడికి ఈ ప్రపంచం అంతా కూలిపోయిన కొంపలాగాను అసలే లేనిదానిలాగాను ఊహలతో కనిపించే గాలి మేడలలాగాను వర్షానికి తెడిసి చెరిగిపోతున్న గోడ మీద బొమ్మలాగాను కనిపిస్తుంది అంటే శ్రీరాముడు అన్నాడు అలాంటి జీవన్ముక్తుడికి వాసనలు తగ్గిన తరువాత కలిగే అనుభవం ఏమిటి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు వాడికి క్రమేణ ఉత్తరత్తర జ్ఞాన భూమికలు అంది మిగిలిన కొద్దిపాటి వాసనలు కూడా నశించి నిర్వాణం లభిస్తుంది అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నాడు ప్రపంచ వాసన అనేది అనేక జన్మల నుంచి నాటుకుని వస్తోంది కదా అలాంటిది ఈ జన్మలో ఎలా నశిస్తుంది అంటే వశిష్ఠుడు అన్నాడు ఉన్న విషయం ఉన్నట్లు తెలిసేసరికి భ్రాంతిజన్యమైన ఈ ప్రపంచం మొదట దగ్ధబీజన్యాయంగా మిగిలిపోతుంది అప్పటినుంచి క్రమంగా ప్రారంధ శేషాన్ని అనుభవిస్తూ రావడం వల్ల క్రమంగా అది కూడా లేకుండా పోతుంది అంటే శ్రీరామచంద్రుడు అడిగాడు అలాంటి జీవన్ముక్తుడికి మొదట దృశ్య పదార్థాలను పదార్థాలుగా స్వీకరించడం పోయిన తరువాత అంటే పిండగ్రహణం పోయిన తరువాత ఆ స్థితి నుండి విక్షేపం రాకుండా ఉండేందుకు ఉపాయం ఏమిటి వాడికి సుస్థిరమైన శాంతి ఎలా అంటే వశిష్ఠ మహర్షి అంటున్నాడు వాడి చిత్తం ఆత్మ ఆత్మస్వరూపంగా మారిపోతుంది కనుక ఇక పైన చిత్తాన్ని నిరోధించవలసిన శ్రమ వాడికి ఉండదు వాడికి భోగాసక్తి కూడా తుడిచిపెట్టుకుపోతుంది అంతకన్నా వాడు ఏమీ చెయ్యక్కరలేదు అంటే శ్రీరామచంద్రుడు అన్నాడు ఈ ప్రపంచం పసివాడి ఆలోచనలంత నిస్సారంగా ఉన్నా దాని మీద ఆసక్తి తగ్గడం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు లోతైన ఆలోచనలు లేని పసివాడు కూడా తనకు కావలసిన పదార్థాలు చెడిపోతే ఏడుస్తూనే ఉంటాడు అలాంటి స్థితిలో ఎవరికైనా సరే భోగాసక్తి నశించిపోవడం ఎలా సంభవం అంటే వశిష్ఠుడు అంటున్నాడు తను వెంట పదార్థం భ్రాంతిజన్యమని తెలిస్తే అది పోయినప్పుడు దుఃఖం రాదు కనుక భ్రాంతిజన్యమైన పదార్థం ఏదో సత్యమైన పదార్థమేదో తెలుసుకునేందుకు గట్టి విచారణ చేస్తే దానివల్ల భోగాశక్తి పోయి శాంతి లభిస్తుంది అంటే శ్రీరాముడు అంటున్నాడు భ్రాంతి చిత్తం వల్ల కలుగుతోంది కనుక భ్రాంతిని గురించి తెలియాలంటే చిత్తాన్ని గురించి తెలియాలి దానిని తెలుసుకునేది ఎలా అంటే వశిష్ఠుడు అంటున్నాడు చిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నూట తొంభై అవసర్గ అరవై ఏడవ శ్లోకం వైపుకి అంటే దృశ్యాల వైపుకి మొక్కు చూపడం పేరే చిత్తం ఇది అనుభవంలోకి రావాలి అంటే విచారణ చెయ్యాలి నేను చేసే బోధలు వినడమే విచారణ దీనివలన వాసనలు శమిస్తాయి అంటే శ్రీరాముడు అంటున్నాడు యోగంతో బిగబట్టి ఎంత నిరోధించినా మనస్సు మరణించదు అది బ్రతుకున్నంత కాలం వాసనాశాంతి లభించదు కనుక శాశ్వతమైన నిర్వాణం అంటే మనసు అమనస్సు కావాలి అలాంటి అమనస్కత లభించేది ఎలా అంటే వశిష్ఠుడు అన్నాడు దృశ్యమనేది లేనేలేదు ఈ విజ్ఞానం కలిగితే ఇక చిత్తం దేనిని పట్టుకు వెళ్ళడుతుంది పట్టుకునేందుకు ఏదీ లేకపోతే చిత్తమే మిగలదు కనుక దృశ్య మార్జనం చేసుకోవాలి అంటే దృశ్యాలు అనేవి లేనే లేవు అని అనుసంధానం చేసుకుంటూ రావాలి అమనస్కత్వానికి ఇదే ఉపాయం వశిష్ఠ మహర్షి చెప్పిన ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అడిగాడు అనుభవించే దానిని లేదనడం ఎలా తుడిచిపెట్టడం ఎలా అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అనుభవించబడేది ఏదయ్యా అగ్నులు అనుభవించేది వేరు విఘ్నులు అనుభవించేది వేరు అగ్నులు అనుభవించేదానికి అస్తిత్వం లేదు విఘ్నులు అనుభవించేదానికి నామరూపాలు లేవు అది అద్వితీయ వస్తు అంటే శ్రీరాముడు అన్నాడు అజ్ఞానులకు కనిపించే జగత్తు ఎటువంటిది అది సత్యం ఎందుకు కాదు విఘ్నులకు కనిపించే జగత్తు ఎటువంటిది అది మాటలకు ఎందుకు అందదు శ్రీరామచంద్రుడు వేసిన ఈ ప్రశ్నకు వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అగ్నులకు కనిపించే ప్రపంచానికి ఆద్యంతాలు ఉన్నాయి అంటే ఉత్పత్తి వినాశాలు ఉన్నాయి విఘ్నుల జగత్తుకి అవి లేవు వారి దృష్టిలో ప్రపంచానికి పుట్టుకే లేదు కనుక అది మొదటి నుంచి లేనిదే అందుకే అది మాటకు అందదు అప్పుడు శ్రీరాముడు ఇలా అడుగుతున్నాడు ప్రశ్న అసలే పుట్టనిది అనుభవానికి ఎలా వస్తుంది అంటే వశిష్ఠుడు అన్నాడు స్వప్నంలాగానే అంటే శ్రీరాముడు అన్నాడు మీరు చెప్పిన స్వప్నంలో కానీ గాలి మేడ వంటి సన్నివేశాలలో కానీ జాగ్రత్త దశలో ఉండే పదార్థాల వల్ల కలిగే సంస్కారాల ఆయా అనుభవాలు కలుగుతున్నాయి అంటే వశిషుడు అన్నాడు జాగ్రత్తలో ఏ పదార్థాన్ని అనుభవిస్తున్నావో దానినే స్వప్నంలో అనుభవిస్తున్నావా వేరే దానిని అనుభవిస్తున్నావా అంటే శ్రీరామచంద్రుడు అన్నాడు జాగ్రత్తలో ఉన్న దానినే సంస్కార రూపంగా అనుభవిస్తున్నాను అంటే వశిషుడు అన్నాడు ఓహో ఒకడికి తన స్వంత ఇల్లే కళలో కనిపించింది కాని అది అక్కడ కూలిపోయింది నువ్వు చెప్పిన దాని ప్రకారం అది ఇది ఒకటే అయితే జాగ్రత్తలోని వీడికొంప కూడా కూలిపోవాలి కానీ అలా జరగడం లేదే అంటే శ్రీరాముడు నిజమే అది ఇది ఒకటే అనడం కుదరదు అది వేరే ఇది వేరే ఇది కూడా పరబ్రహ్మ స్వరూపమే అని మే ఉద్దేశం అనుకుంటారు కానీ ఆ బ్రహ్మ ఇప్పుడు మరో ప్రపంచంలాగా ఎందుకు కనిపించాలి అన్నాడు దానికి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ఈ జాగ్రత్తలో ఇప్పుడు అనుభవించిన విషయాలే స్వప్నంలో కనిపిస్తాయి అనే నియమం ఏది లేదు అనుభవించినవి కనిపిస్తాయి అనుభవించనివి కనిపిస్తాయి ఒక్కోసారి ఊర్వం అనుభవించబడినవే కొత్తవిలాగా కనిపించవచ్చు ఇలాంటి విచిత్రమైన అనుభవాలన్నీ సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఆ జీవికి జరిగిన అనుభవాల వల్ల కలుగుతూ ఉంటాయి అంటే ఆ అనుభవాల వల్లే పరబ్రహ్మ ఇప్పుడు మరో ప్రపంచంలాగా కనిపిస్తోంది ఒకడికి పరబ్రహ్మ స్వరూపమే బాగా అభ్యాసం అయితే వాడికి స్వప్నంలో కూడా అదే కనిపిస్తుంది అంటే శ్రీరాముడు అన్నాడు దీనిని బట్టి బ్రహ్మాభ్యాసం లేనివాడికి ఈ జగత్తు కూడా స్వప్నంలాగానే భాసిస్తోందని నాకు అర్థం అవుతోంది కానీ ఇది పిశాచం పట్టినట్టు పట్టుకుంటోంది దీన్ని వదిలించుకోవడం ఎలా అంటే వశిష్ఠుడు అన్నాడు జాగ్రత్త అనే ఈ స్వప్నం దేనివల్ల వస్తోందో విచారించు కార్యం కారణం కంటే భిన్నం కాదు అని గ్రహించు అదే నీకు ఉపాయం అంటే శ్రీరాముడు అన్నాడు స్వప్న వస్తువులకు జాగ్ర వస్తువులే కారణమని ఇందాక పొరపాటు పడ్డాను వాటికి నిజమైన కారణం చిత్తమే కనుక ఈ జాగ్రత్త ప్రపంచానికి కారణం కూడా చిత్తమే అంటే వశిషుడన్నాడు చిత్తం అంటే చేత్యోన్ముఖమైన చిత్తే అని పూర్వమే చెప్పుకున్నాం కనుక జగత్తు యొక్క అసలైన రూపం చిత్తే ఈ మాట విని శ్రీరామచంద్రుడు అన్నాడు అలా అయితే బ్రహ్మకు జగత్తుకు మధ్య ఉన్న అభేదాన్ని చెట్టుకు కొమ్మకి మధ్య ఉన్న అభేదం వంటిది అని చెబితే బాగుంటుంది అంతేగాని వీటిలో జగత్తుకు అసలే అస్తిత్వం లేదనడం దీనికి దీన్నే భేదాభేదం అంటారు కదా జగత్తులన్నీ కలిస్తే సమష్టి చిత్తం అవుతుంది దానికి పరబ్రహ్మతో ఏకత్వం చెప్పండి వ్యష్టి జగత్తులు వ్యష్టి చిత్తాలు దాని శాఖల వంటివి అనండి తప్పేమిటి అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు ఈ రకమైన సమన్వయం కుదరదు ఎందుకంటే ఈ జగత్తుకు వెనక్కల సరియైన కారణం లేదు కనుక దానికి అస్తిత్వాన్ని అంటగట్టడానికి వీలు లేదు అందుచేత జగత్తు అనేది పుట్టనే పుట్టలేదు అందుచేత జగత్తుగా కనిపించేది అంత అజరామరమైన పరబ్రహ్మ మాత్రమే అసలే పుట్టనిదానికి అవయవకల్పన చేయడంలో అర్థం లేదు అంటే అప్పుడు శ్రీరాముడు అన్నాడు అవును మీరు చెప్పిందే నిజం ఈ సృష్టి ప్రళయాలు ద్రష్టృత్వ భోక్తృత్వాలు మొదలైనవి అన్నీ కాకతాళీయ న్యాయం వంటి భ్రాంతులే జయ గురుదత్త